బావగారు గేరుగా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకండి బావగారు చేస్తాం గాని అమ్మో అమ్మో అమ్మో ఇన్ని స్వీట్లు ఇన్ని హాట్లు అభిమానం మనసులో ఉండాలి కానీ ఈ తాగు చెప్పండి నీకేం తెలియదు నాన్నో మనసు నుండి అభిమానాలు గట్టి ఉంటే మాత్రం కడుపు నింబుతుందా ఏమన్నానా ఆయన ఏదో పాప సంతోషంగా తెలుస్తుంటే వద్దు నువ్వు ఏమన్నా అనుకోడు పాప మీరు పెట్టండి మా నాన్నకి ఏమీ తెలియదు బొత్తిగా ఇంతేనా ఇంకా లోపల ఏమైనా ఉన్నాయా నువ్వు ఊరుకోరా సీతాపతి నీ బాఊ సకలయ్యా బలం రామయ్య గారు అయ్యా అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు అదే ఏమీ మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాము అని మహా నొచ్చుకుంటున్నారండి మా సీతాపతి అంతా ఒట్టిరండి ఒట్టుకోవడం లేదు నేను వచ్చినప్పుడ మా నాన్నే నన్ను గిస్తుకుంటున్నాడండి ఎలా పనులు ఇప్పుడు నేను నొచ్చుకుంటే ఎలా రాసిన గోలు ఉంటే నువ్వు ఒక అరగంట రసభావుడు అక్కడ పుట్టం దీనికి పుట్టే చెవుడు అవటం వల్ల మన పుణ్యం పుచ్చింది కానీ లేకపోతే ఈ పాడికి మరొక వచ్చి గెంటించేవాడు కిరాయి మనుషులుగా నాన్న నాన్నీ చల్లాడిపోతున్నాయి నాన్న తిని మాట్లాడుకుందాం తీరుద్దాం తల్లిపెసి నాకు ఆటలు వస్తుంది కూడాను బావగారు అయ్యా గుర్తుకోండి ఏమికడి నేను వినడానికి తెలియదు రే కానీ బావగారు బాబా లడ్ దివ్యంగా ఉన్నారు సుమా అండి కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఇంకా నీటి లడ్లే చేయిస్తున్నారు అంటే ఓహో తన చేతికి ఎముకలేదండి అదేమన్నా పాప ఇరిగిపోయిందా ఎవరు కొట్టారు జకాయలకు వస్తుంటే కొట్టారా మిమ్మల్ని కూడా ఊరు ఏమండి ఇంకా లడ్డు వెతకండి డబ్బాల్లో నేను ఇంట్లో ఇలా డబ్బాలు ఎదుగుతానని తెలివిగా మా నాన్న నాలుగు ఐదు డబ్బాల్లో పోసి విడివిడిగా దాస్తారండి మీరు చూడండి ఏమని మిగిలి ఏమో అయ్యా ఏమన్నారు ఆహా ఏమీ లేదు బోర్డు చదువుకోవాలి వెరగడు బాబాయ్ అలా అన్నానా చదువుడు చదువు అని వస్తుందా ఇష్టం చదువుకోవడానికి అయినా ఎందుకు నాన్న ఇన్ని అబద్ధాలు ఆడతావు ఈ లడ్డూలు అరగవు జాగ్రత్త లడ్డూ గురించి మాట్లాడుకుంటూ అతని పట్టణం అంటారా బావగారు బావ గారు పెట్టండి పెట్టండి ఓ రెండు లడ్లు ఈ ప్లేట్ లో పడేసి ఓ ఆల్రెడీని పొట్లం కట్టుకోండి ఇంటికి పెట్టుకెడతా అదే అయ్యా అయ్యా అసలు కార్యక్రమానికి వద్దా అయ్యే కానివ్వండి ఏమో అమ్మాయిని చూసిన ఇదేమిటి నేను అడిగేది లడ్డు అండి అమ్మాయిని కాదు బావగారు అయ్యా అయ్యా నాకు ఒక్కదానొక్క కూతురు దాని ముందు అనకూడదు కానీ అయ్యా అది సుగుణాల రాసి అయ్యా అయ్యాండి మా అమ్మాయి అల్లుడు కాదు చూడండి చూస్తూనే ఉన్నాను కదండి నన్ను కాదు పిల్లని చూడండి అయ్యి బాబు ఇంతలా ఉంది ఎలా ఉంది అమ్మాయి అమ్మాయా ఇది అమ్మాయి అండి చిన్న సైజ్ హైదరాబాద్ అయితేను అన్ని నీ పసికినా చూడు కూడానా తెలుసు నాన్న ఆ అమ్మాయి ఒంటి మీద నగలు గిరిజే కదూ బంగారాలీరా వాళ్ళకేరా లక్షాధికారులు ఒంటి రంగు ఎక్కడ బయటపడుతుందని పాపం వీళ్ళంతా నగలతో నింపేశారు నన్ను చూడమన్నాడు ఎందుకు నాన్న ఎందుకేమిటరే నీకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్నావు నాకు ఎంత వెంటనే ఒక సక్కని పెట్టుకోవచ్చు ఎవరు ఆ బావగారు మా కుర్ర మీ పిల్ల మహాబాగా వచ్చిందండి అంత నా అదృష్టం అండి జోడి మహా చక్కగా ఉంటుందండి చిలకా గోదించేలాగా కాదు కాదు ఏనుకున్న వెనుక పిల్లలు అనండి అయ్యా అయ్యా అయ్యా కట్నా కానుకుల విషయం మనం ముందుగా అనుకున్న విధంగానే చేద్దాం అమ్మా నువ్వు లోపలికి వెళ్ళమ్మా నువ్వు నెమ్మదిగా వెళ్ళమ్మా నేలాది తవ్వటే నువ్వు వచ్చేస్తుంది సరే బాబు గారు వెళ్ళొస్తాం అయితే మంచి ముహూర్తం చూసి ఖాయం చేద్దాం ఏమంటారు అలాగే శుభస్సు శీఘ్రం ఉన్నారు త్వరగా కానివ్వండి మరి అలాగే అలాగే వస్తామండి మరి ఇద్దాం నమస్కారం నేను మీకు మళ్ళీ ఉత్తరం చేస్తారు సీత ఒకటి ఎడి కదా ఒరే సీతిగా ఏ ఎప్పుడు పిలుస్తూనే ఉండవు తోట చెప్పు అవతల ప్రెసిడెంట్ గారు అబ్బాయి నా గాలిపటానికి కోత ఇస్తున్నాడు కోత నీ మెడకాయకి నా మెడకాయకి వేసాడు కదా కోత నీ జీతం ఇంటిని గాలిపటాలు కోతు కుమ్మచ్చు వాడుకుంటూ కూర్చోవలసిందే వెళ్ళయ్యే ఆ రోజు ఎవరి క్షణాలు బంగారం లాంటి సంబంధం జడబుట్టుకుందా ఒకట నేం చేశా అన్నా పెళ్లి చేస్తానంటే సేమ్ అన్నారు ఆ పెళ్లి నీకు నీకు నీకు పెళ్లి చేయాలి నువ్వు కూసిన కోటలు ఆయన అభిమోతులు అయిపోయి ఎలా ఇరుగో కోసం రాశాడు రే ఈ కనిపెట్టడానికి ఆయన చెవిటి వాడిగా నటించేస్తారు ఆ రోజున ఈ సంగతి ముందే తెలిసిందా అయినా కనుక్కుందామని చెటివాడిగా నటించేస్తారు తెలియ తక్కువ అది తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టల్లా వాగి కాబోయే పెళ్లి కష్ట కావదనుకున్నాం ఎక్కడ ఏం వాడు వాళ్ళు కొంత ఊరు వస్తావు నుండి గదిలో పెంచె దాళం చేసి వచ్చుకున్నానే అక్కడికి ఆ దాళం తీసే రోజు ఎప్పుడు వస్తుందో తెలియటం లేదు గారు బంగారం బంగారం అండి రాయ్య ఏడు బంగారం అంటున్నావు ఎక్కడైనా రాత్రి కన్నంగానే వేయలేదు కదా అమ్మమ్మ ఎంతరాట ముద్దడు బంగారాన్ని పొత్తులోకి దింపి మీ ముందుకు తీసుకొచ్చాను కానీ వాళ్ళకి ఈ అభివృద్ధి నచ్చి సహవచ్చు అత్త చేస్తాడండి అబ్బాయి గారికి ఏం తక్కువ కాలు వంకరా మూర్తి వంకరా మమ్మతుడు మమ్మతుడు జాతాడండి సాక్షాత్తు వచ్చే కాస్త అమాయకుడు వాడు వేరే జనానికి అమాయకత్వ ఒక దొడుగు తొడిగి పెళ్లికి వెళ్ళమంటావు అంతే కదా జనా నాకు జాతరదయ్యా అయ్యా ఈ ధర్మశాస్త్రం వివాహాది విషయంలో పనికిరావండి నీ అనర్ధరాడైనా ఓ పెళ్లి చేయమన్నారా నీకెందుకు మీరు అనడి సార్ ఆ పై సంగతితో మీరు చూసుకుంటాను పెళ్లి చేసి బంగార బొమ్మ లాంటి పిల్లలు దక్కి చేతికిస్తే ఒక దారికి రాబేటండి నువ్వు ఎవరు ఏమయ్యా ఇది చివరి ప్రయత్నం పదిస్తే సరే లేకపోతే ఈ పెళ్లి పెట్టకుండా ఏమీ లేవు సాధన మాత్రం ఈ గదులు ఇలాగే పది ఉంటాడు అన్నాయా ఇలా దూరండి పది రోజుల్లో ముహూర్తం నా పేరు ఫేరయ్యే కాదు వస్తాను అయ్యా పరంధమ గారు బాబు శ్రీతామతి అయ్యా అయ్యాండి అవండి కుక్క ఏమైనా వెంట పడిందా ఏమిటి కాదు బాబు కాదు అదృష్ట దేవత నీ వెంట అదృష్ట దేవత అదెవరు మధ్యలో జంతువు పరిస్థ మా దొంగ అయినా నీతో నాక్టివిటీ పరంధమ గారు మరండి ఏమిటండి ఏమి సంగతి ఓహో ఎలాగైనా పరం రామయ్య గారు అదృష్ట జాతకులు బంగారపు బొమ్మలు కూరలుగా చేసుకోబోతున్నారు కదా ఏంటి ఏమిటి మీరు అనేది మా వాణి చేసుకోవడానికి ఆ బంగారు బొమ్మ ఒప్పుకుంటా అండి నాన్న మోసం చేస్తావు అనుకోలేదు అమ్మాయితో పెళ్లి చేస్తానని చెప్పి బంగారు బొమ్మని స్త్రీలు గిని ఇచ్చి ఒరే నిన్న అమ్మాయికి ఇచ్చే ఆ అమ్మాయి బంగార బొమ్మలకి అందంగా ఉంటుందిరా పేరయ్యా నీ నేను జన్మ జన్మలకి మధ్య వీటి వారి ఎందుకుంటే నీదే సౌకర్యాలు ప్రశ్నించావయ్యా అమృత వృత్తిని ప్రశించావు నీ సహాయం మరుగురాంది అయ్యా చెప్తా చెప్తావు వృత్తి ప్రస్తుతానికి సంతోషపూర్వకంగా ఇచ్చే బహుమానం ఈ ఐదు వందలు నీ దగ్గర ఉంటుంది పెళ్లి చేయించి పుణ్యం దర్శకున్నావు మహాప్రసాదం పోతే ముహూర్తం ఎప్పుడున్నావు ఎప్పుడూ రా వచ్చే సమయవారేనండి కృష్ణపక్ష పంచమి రాత్రి రెండు గంటల ఇరవై ఆరు ీతాపతి ఇలా రామ్ ఇప్పుడు పెళ్లినాడు పురోహితుడు చెప్పినట్లు చెయ్యాలి అతిగా మాట్లాడకూడదు మర్యాదగా వినయంగా ప్రవర్తించి సీతాపతి బుద్ధిమంతులు అనిపించాలి అలాగే మీరు ఉంటారుగా మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను సరే నీ పెద్దలకి వెయ్యి వేలు నమస్కారాలు చేస్తాను ఈ ఒక్క రోజు మాత్రం ఏమి వాకరా వెళ్ళి నీకు ఇష్టం తండ్రిగా నేను కోరి ఒక్క కోరికే తీసుకు నలుగురు రాదా బరువు నిలుపు నాన్న నా మోలను నువ్వు చాలా బాధపడుతున్నావు నాన్న సరేనా పెళ్లి అయిపోయేంత వరకు నేను మాట్లాడలే మాట్లాడను అతను నోరే ఎప్పుడు సరేనాగా అలాగ ఉన్నాయ్ చూసాయినప్పుడు మాట్లాడి తీరాలి అలాగే సరే అయ్యా ఇంకా నిండా వారం కూడా లేదు వెళ్ళిపో వెళ్ళి చేస్తాడు చూడ ఇంక అనగడే చెయ్యాలి పెళ్లి కదా బెల్లం పుచ్చుడు అమ్మా నువ్వు పుచ్చుడు పోయా మనిషి పోయ చేతికి తింటారేమిట అదేంటండి బెల్లం తినడానికి కాదు నా బొంద ఇది మీరిద్దరూ పుట్టుకొని ఒకళ్ళ నడిగించిన మరుగురు పెట్టాలి అదే ముహూర్తం ఇదే బిల్డింగ్ ఓ అదే మరి మాట ఇప్పుడేదో చెప్తున్నావు నువ్వు అలాగే మరి కానీ ఆయన అమ్మ ఈ శిరస్సు మీరు అమ్మ నువ్వు అమ్మాయి నేను నెచ్చిన గోర్త గిరి పక్కన ఇల్లు పెడుతుంది నీగా నాయన ఊరు కొమ్మలే పుట్టావు నేనెచ్చిన కూడా ఈ బెల్లం మొక్కు పెట్టి పక్కలు గింపలు పెడతాను నువ్వు తెలుస్తుంది అమ్మా అది యావ ఇంజమ్మా బాబు ఏమిటయ్యా నువ్వు నీళ్ళు బంగారం ఖానం మంగళ సూత్రం కడుతున్నావా ఉరిగిస్తున్నావా వదరమయా వదులుగా తెలిజు నువ్వు ఎక్కడ వేసుకున్నావ్యా ఎక్కడ వేసుకున్నావంట నీతో అంత దావుగానే ఉంది నాకు నువ్వు కట్టమన్నావు నేను కట్టమన్నాను కానీ బిగించి ఉరిగిమన్నాట జాగ్రత్త మనిషిగా ఉన్నావు క్షమించింది నువ్వు నెమ్మలే కట్టమని చెప్పావా ఎంత గట్టిగా కడితే అంత మంచిదని పోనీ మా నాన్న ముందు మూడు నాలుగు సూత్రాలు కనిపిస్తే నాకు తెలిసేది మరి వద్దులే మాట మాట్లాడదు కానీ కానీ ఎవరు అక్కడ రెండు రండి అబ్బాయి వచ్చేసారు బిసి దిసేయండి రెండు రండి అమ్మయ్యా నువ్వు ఇస్తాడు ఇది లేరు ఇంకా అబ్బాయి సీతాపతి మరి నాకు రాని ఆట అంటూ లేదు కొంచెం దాగుడు మూతలు తాగుడు మూతలు ఇంకా బోలడైన ఆటలు వచ్చు కానీ ఆడితే నాన్న కాళ్ళు లో ఈ పెద్దవాళ్ళకి బొర్రలేనాన్న అంటే పెళ్ళిలో నోరెత్తితే తన తానన్నాడు మీసాల పాలేద ఉంచాడు అబ్బాయి ఎర్ర గుడ్లు వాళ్ళు నోరెత్తితే నిజంగా కొడతారని భయమేసి మాట్లాడకుండా కూర్చున్నాను మీ నాన్న అవును పాపం అయ్యా శాస్త్ర గారు ఏమిటండి ఆ అమ్మాయి అలా మాట్లాడుతోంది అయ్యా తమరు గమనించలేరు కాని ఆ పిల్ల పెళ్లి పీటల మీద కూర్చున్నప్పటి సికిలి చేష్టను విధి వేషాలు విధిలో మన బాబు గారికి అంటే ఒక బాలు ఎక్కువ నా అనుమానం ఇంకా ముక్క అబ్బాయి కాదు కాదు కాదు ఆఖరి సరిగా చెప్పేస్తున్నాను తోరపాకులు కాదు కొబ్బరి ముక్క కొట్టారేరా అంతే ఇంకా నీకు బతులు అంతే ఆ పేరుగా ఏడి పేరై సంగతా తమ అడుగుతూ ఉంటా వాడు పెళ్ళగానే అయిపు లేకుండా వెళ్లిపోయాడు ఇక ఇంకెక్కడ కనిపిస్తున్నదండి కొని ఏడి ఆ తండ్రి స్వరిస్తడు వెర్రి పిల్లలు తెచ్చి మన కొడుకు కట్టబడతాడా కలపడి కాచి బాలేస్తాం అయ్యో ఆయన ఎక్కడ ఉన్నాడండి మనతో పిల్లని గృహ ప్రదేశానికి పంపించి అట్ని కట్టే దొరికను ధైర్యం ఆ వెర్రి పిల్లకి పెళ్లి కాక వాళ్ళు వేతారిపోతే మన పేరకు వెళ్ళి అలా నా వారింట్లో ఈ వెర్రి పిల్లాడున్నాడు గంతకు తగ్గ దొంత పెళ్లి చూపులు ఏమీ ఉండవని చెప్పి వాళ్ళ దగ్గర ఒక రూపాయలు కొట్టేసి ముహూర్తాలు పెట్టించేసేసా ఇందాక ఆ మాట ఎవరు అంటూ ఉంటే అలాగా అయిపోయింది అంతా అయిపోయింది ఒక వెళ్ళి ఒక వీళ్ళిద్దరు చేరి ఇల్లు పీకి పదిరి వస్తున్నారు ఒరే చెల్లి సరిగా కనిపిస్తూ చెప్తా కాదు రెండు చేస్తా ఒరే ఎవరు అక్కడ మన పరువు దక్కదు కానీ గదిలో పడేసి మునుకోట్లాగే తాళం వేయండి ఒరే ఒక్క తాళం కాదు రెండు తాళాలు వేయాలి ఇద్దరు రెండు తాళాలు వేయండి